That, ం శ్రీశ్రుభ్యో నమీ శ్రుతిస్మృతి పురాణాలయ కరుణా మాటశంకరకర వేదాంత బ్రహ్మాత్మో తాత్పర్య సమన్వయా విషాయ సూత్రి స్వాథ్యకా స దీ <God> ధ్యాయే జో స్వాస్థ్యకా తి సంభావార్థిధ్యాయ సమన్వయాధ్యాలేస్వాస్థ్యకా సంభావార్ సంభావ్య తృతీయాధ్యా బ్రహ్మ సేవసాన్ని వాళ్ళు నడుస్తుంటారు అంటే పరిశ్రమనే విషయం వారి అందించారు చెప్పిన బాలనాయ మహర్షి మన వాళ్ళు అందుకే దాచున్న ఆలోచన చేయరు తర్వాత మనం ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళని ఎవరికి దివ్యలా చేస్తారు ఆలోచించకపోవడం ఆలోచించి బాధపడగల కష్టం ఆలోచించకపోవడం కాబట్టి బిలీ విశ్వనాథ్ చేస్తే అక్షరానికి తెలిసిన బిలీలు అంటే ఇప్పుడు జనరు అనగా లేదు అన్నాడన్న పోతే అంటే ఉండే అనే టాపిక్ ఉంటారు ఆ టాపిక్ ఇంకో విషయాలు ఏమని చెప్పింది మనకి తెలియదు మనం తెలుసుకోవాలి అని చెప్పింది తెలుసుకో అని చెప్పింది తర్వాత ఎందుకు తెలుసుకోవడం అనేది జీవితానికి లక్ష్యంగా పెట్టుకోవడం అని చెప్తుంది అది మన ఏమి తెలుసుకోవడం దేని దానికి లక్ష్యంగా ఎందుకు పెట్టుకోవాలి అంటే నువ్వు అలా పెట్టుకోవడం అనే లక్ష్యమైతే ఏమో తెలుసుకోవడము దీనిక లక్ష్యము అని పెట్టుకోకపోయే లక్ష్యం ఏదన్నాగా సత్యముగా దేవుడంగా ఒకట ఏది సత్యము ఒకే తెలుగు సత్యం జ్ఞానమనం పని మనం అంటే దీనికందరూ సత్యము ఆవిష్కరించుకోవాలి అనేది లక్ష్యము కాకున్నట్లయితే ఇంకా లక్ష్యాలు ఏం జరుగుతుంది అసంతృప్తి అంచేత నేను జరుగు దేవుని తెలుసుకోవాలి అనే లక్ష్యం తెలుసుకోట్టుకోవడం తెలిసినట్టుగా గడపిస్తారు ఎవరు తెలుసా ఎలా తెలుసుకు ఎవరు ఓపెత్తగా ఎవరు వాళ్ళకు ఎలా తెలుసు మీకు తెలియకులు నాకు తెలియదు అని చెప్పగలగాలి ఎవరైతే నాకు తెలియదు అని చెప్పగలుగుతారో వాడికి ఆ తెలుసుకునేటువంటి అవకాశములు తీసుకోవాలి వాళ్ళ కోసం ఆ అవకాశము తెలియజేస్తాయి ఆ ద్వారా తెలుసుకుంటాయి ఆ దిశలను ఇంట్లో అడుగు వేసి ఆ సత్యాన్ని ఆవిష్కరించుకోగలుగుతాడు అయితే మనమేమి అంటాము మాకు ఎందుకు తెలియదు అనేది మా కల మనం ఎందుకంటే ఏడు తెలియదు అది తెలియలేదు అది తెలుసుకున్నట్లయితే తెలుసుకునేందుకు అవకాశం మనకు నేను అలా కాకుండా ఏది తెలియదో దాన్ని ఒక నమ్మ ఒక విశ్వాసముగా మార్చుకుని కూర్చుని నడుచాలి ఇంకా తెలుసుకునే అవకాశము ఇంకా అవకాశమే లేకుండా కాబట్టి మానవుడు ఏం చేస్తారంటే తమకు ఏకి విశ్వాసముగా మార్చి కాబట్టి ఆ పొరపాటు చేయాలి శృతి అలాంటి పొరపాటు చేయటమో స్థితి యొక్క తాత్పర్యం కాదు శృతి నువ్వు తెలుసుకోమని బ్రహ్మ విజిజ్ఞాస ఆ బ్రహ్మను నువ్వు తెలుసుకోవాలని చెప్పింది శృతి దేవుడి బ్రహ్మాన్ని పేరు పెట్టినప్పుడు అది నాకు మనిషికి చెప్పిన పెట్టాలకు పేరు కా పెద్దీ పెద్దరు కొ స్వామిజన్నారు నాబా గునేమో కాకినాడ ఉన్నాడు మా బావగానే ఊసుకుంటూ ఉంటున్నాడుకుంటాడు అంటే అది దాని అర్థం మీకు తెలిసింది కదంటే ఇంక దీని గురించి తెలుసుకోవాల్సిందేమూ లేదు తెలుసుకోవాల్సిందేమీ లేదు మీరు ఎవరైతే నమ్మకం పెట్టారో తెలుసుకోవాల్సిందేమో నేను నాకు తెలియదు అని నేను అన్నట్లయితే తెలుసుకునేటువంటి ఆకాంక్ష ఉంటుంది మనిషి తెలుసుకోవాల్సిన ఆకాంక్ష ఉంటుంది ఎందుకంటే మనిషి స్వభావము తెలుసుకుంటా నిజంగా మనకి తెలుసుకోవాలనే అనిపిస్తుంది ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ అనుకుంటే మనకి తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండమంటే ఈ న్యూస్ ఛానల్స్ నడుచుకోవచ్చు కాబట్టి దేవుడిని మనం తెలుసుకోవాలి ఆకాంక్ష అవుతుంది ఎప్పుడు ఉంటుందో తెలుసుకున్నాం దేవుడు ఒక నమ్మకం తెలుసుకుంటా అంటే అయితే మనం ఏం చేస్తాము చిన్న ఈ నమ్మకాన్ని దేవుడు విషయంలో పెట్టుకున్నాడో అదే నమ్మకాన్ని మనం అందించుకుని ఆ నమ్మకంలో దొరుకుతాం దేవుడు ఫలాగేది అన్న నమ్మకం ఆ నమ్మకం ఎంత నిలిచింది మీకు మీరేమన్నా షో రూ సంపాదించుకున్న నమ్మకమా కాదు తల్లిదండ్రులు మీరు నమ్మునారో నేను నమ్ముకుంటున్నాను ఇంకా అంతగంటూరు దాంట్లో దేవుడు వేరు కలదు అంత గంట మా చేతూడు తల్లిదండ్రులు సింగుడు అని అది వాడు సిబ్బున్నా తల్లిదండ్రులు అడ్డంగా ఇంకొక దొరుకుతున్నాను కాబట్టి హై స్కూల్ లో నేను ఏదో స్కూల్ బిల్డింగ్ నేను అడ్డం పెట్టిన ఇంకొక అదనంగా అంటారు స్కూల్ వచ్చినప్పుడు పెట్టి అడిగి నమ్మకమే నా అయితే జర్మ నిత్యాస తెలుసుకోవాలనే కోరింద మీరు అర్థమవుతుందో చల్లే నమ్మకం ఇవ్వదు నమ్మకానికి పవర్ లేదు తెలుసుకోవాలనే కోరిక అప్పుడు ఏమంటుందంటే దేవుడు కనుక సత్యం ఏది సత్యమో అడిగే లేదు దేవుడో అయ్యే సత్యం జగన్మ సత్యనారాయణ పేరు వచ్చింది ఆ దేవున్ని అది జీవిత పరమార్థం అని మీరు అనుకుంటే గీతావంతలు ఉంటాయి గీతావంధికి ఏంటి డబ్బు సంపాదించాం డబ్బు సంపాదించడానికి అనేక రూపాయాలు మనకేంటే రకాలేదు హై స్కూల్లో కాలేజీలో రెండు క్లాసెస్ డబ్బు సంపాదించేది ఒకటే ఉపాయమైన ఒక బ్రమంలో మనం పంపిస్తాం డబ్బు సంపాదించడానికి అనేక ఉపాయాలు అనేక రకరకాల ఉపాయాలను డబ్బులు సంపాదించుకోవచ్చు అదే ఆ నడుస్తూ ఉంటుంది కానీ ఆ జిజ్ఞాస మాత్రం అలా ఉంటుంది అలాగే భోటాలు కూడా నడుస్తూ ఉంటాయి భోజనం చేసినప్పుడు కొంత రుచి పచ్చి ఇలాంటివి కానీ ఆ సత్యం కూడా నడుచుకోవాలి అనే జిజ్ఞాస అలాగే మించి ఉంటుంది అలాగే కూడా చేస్తూ ఉంటాను ఎలా కర్మటాను చేసుకుంటూ ఓ విధంగా కర్మకాండ ఎలా ఉంటుంది అంటే ఎందుకు మనకు తెలియదు నమ్మకం తెలిసినా ఉండి కాదు మనం ఎందుకంటే ప్రభుత్వ శక్తులను ఆరా తీసు రూపంగా ఉంది ప్రభుత్వ శక్తులను ఆరా తీసుడంలో నమ్మకం తక్కువ జ్ఞానము ఎక్కువ ఉంటుంది ఉద్యోగులను ఆరా చేస్తున్నప్పుడు అసలు నమ్మకం తక్కువ తెలివిలా ఎక్కువగా ఎందుకంటే సూర్యుడు అష్టమేయాలను బట్టి మన జీవితం నడుస్తుంది ఈ సగం ప్రపంచము సూర్యుదే సంపన్నం అవుతున్నది అదే తెలుసు ఆ ఒక మహాశక్తిగా నిలిచి అక్కడ నమ్మకం తక్కువ నమ్మకం పాటు చాలా దారిత్యంగా తీసుకున్నారా విశ్వాసం చాలా తక్కువ తెలుసుకునేది చాలా తక్కువ ఆ దారిత్రుడు దానికి తగ్గే అది అలా ఉంది అని కోపం సత్యం అన్వేషించింది పోవాలన్నట్టుగా ఉంది కదా కార్యక్రమంలో దీంతో ఉంటుంది స్వేచ్ఛం చేసింది అప్పుడు అధివేషన్ ఉండే అతనికి పెద్ద ఆలోచించింది అన్వేషించి సత్యమే తెలుసుకోవాలి అనే ధోరణి కూడి దాని స్థానంలో విశ్వాసం ప్రవేశించింది ఇంకా విశ్వాసం అంటే అనుగ్రహం ఉండదు సరే సో కమింగ్ టు ద పాయింట్ సో ఈశ్వరున్ని మనం అనువరించి తెలుసుకోవాలి అసలు ఈశ్వరుడు అనే పేరు కూడా పేరు కాదు తెలిసింది తెలివి దేవాలలో పేరు ఈ అంటే సూర్యుడు చంద్రుడు ఆకాశము నక్షత్రములు ఒక మహాశక్తి ఈ సందర్భంగా నడిపిస్తుంది అని భావన చేసి ఈష్ వర అని పేరు పెట్టారు ఈ శక్ వరానికి శ్రేష్ఠమైనది అన్నిటికంటే గొప్ప పోవాలి దాంట్లో నమ్మకం ఏ అంటే దాన్ని దర్శించి తెలుసుకున్న మాట తప్ప దానితో నమ్మకం ఏమున్నది కాబట్టి ఆ విధంగా ఆ ఈశ్వరం స్వరూపం పెట్టింది తెలియదు మనం తెలుసుకోవాలి ఇది జీవిత లక్ష్యము అని చెప్పుకోవాలి ఎందుకంటే పెట్టుకోవాలంటే అలాగే లక్ష్యం పెట్టుకోలేదు అనుకోండి అప్పుడు మీకు జీవితంలో అర్థం కావాలి జరుగుతాయి అర్థం కావాలి జరుగుతాయి జ్ఞానం లేదు కనుక ఇంకా విశ్వాసం ప్రమాణమైనటువంటి కొద్దిమంది ధర్మం కూడా విధింది జ్ఞాన ప్రధానమైన ధర్మం కాకుండా కేవలం నమ్మకం ఉండే ధర్మం ఎదురు అర్థదానమని విధి అప్పుడు జీవితము అర్థదారణము దేవలత నమ్మకం ఉంటుంది కూడా అలాంటి జీవితము చాలా గోసింది దానికే సంసారము ఉంటుంది మహాబంధము మనిషి యాంత్రికంగా తయారవుతారు ఉదాహరణకి మనం ఏం చేస్తా ఉంటే కాలేజీకు వెళ్లేదు జరిగి ఏదో డిగ్రీ సంపాదించి తర్వాత ఏదో డాక్టరీలోమో కంపెనీలో రకాలు పెట్టిపోయే దర్శిస్తాం దాని ప్రకారంగా ఏదో ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒకవేళ ఇద్దరు పెళ్ళని కనేసి ఆ తర్వాత మనం యాంత్రికంగా నయాకుంటాం మెంటల్లీ మనం రిటైర్ అయిపోతు ఉంటాం మెంటల్లీ రిటైర్ అయిపోయి ఉంటాం ఎందుకంటే ఆ ఉద్యోగం వచ్చేసింది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది టెన్షన్ కూడా వచ్చేస్తుంది అలాగే మీరు పిల్లల్ని కనేసి ఫ్యామిలీ ప్లాన్ కూడా అయిపోయింది ఆ పిల్లలు చదువుకుంటా వచ్చేస్తున్నారు ఇది కూడా ఇటు ఇందుకు వెళ్తారు ఆ పనులైతే మనం టెస్టులు తెలిపాలి మొదటి టెక్నాలజీ తెలుస్తాయి ఇంకా మనం మెంటల్ రిటైర్ అయిపోయింది ఏదో అకౌంట్ జరుపుతూ మేడం తెలుసుకుంటే రిటైర్స్ సెటిల్ అయిపోతూ సో మెంటల్ డీ రిటైర్ ఇంకా నడుచుకోవాల్సింది చేయాల్సింది నెలలేదు మెంటల్లీ రిటైర్ ఫిజికల్లీ రిటైర్ ఇప్పుడు కొంతకాలం తర్వాత ఫిజికల్లీ రిటైర్ ఆ తర్వాత రెండు రెండు రోగాలు రోగ చాలు ంత్రికంగా తయారవుతారు మనుషు ఆ జీవితంలో ఉంది నిస్సారంగా ఇప్పుడు అదే మీరు అదే జీవితంలో బ్రహ్మజిజ్ఞాసలు ప్రవేశపెట్టడం ఏమవుతుందో చూడండి అజీవితంలో అర్థం అలాగే అవుతుంది బ్రహ్మ విజ్ఞాన నుంచి మీ అర్థాన్ని బాగుపోవద్దు మీరు ఎవరైనా రుచువలసి చెందాలంటే అర్థం పోండి రావాలనుకోండి మీ డబ్బు లేదు చెబుతూ ఏదైనా ఏ రూపాయల డబ్బుకి వెళ్ళాము వస్తాం ఇంకా కూడా ఖర్చులు ఏదాంత వెళ్ళాలనుకోండి అంత గంట ఉంటుంది మీరు దేశానికి అక్కడ నుంచి సెకండ్ ఒక గంటలకు వెళ్ళాలని కూడా గతాం వాళ్ళకి వెళ్ళి ఖర్చు ఇక్కడ ఉన్న లాభం ఇక్కడ వ్యక్తాం అక్కడ ఏ విధంగా రాదు అంటే దర్శనం చేశారు దర్శనం చేయాలంటే ఏం చేసాడు అది దేశం ఏమిటమ్మా దక్షిణం అవుతాయి అమ్మా నేను దర్శనం చేశాను ఇంటికి ముందు అలాగే వెళ్ళిపోవాలని తప్ప మీరు దర్శనం అవుతా ఏం చేశారు ఏం దర్శన దర్శనం దర్శనం పోటీ దర్శన దర్శనం కావాలి కానీ జిజ్ఞాస వ్యర్థం బ్రహ్మ జిజ్ఞాస జీవితాలు వ్యర్థం మహర్షులు బ్రహ్మ విశ్వాసం పెట్టుకోవాలి అక్కడ బ్రహ్మ జిజ్ఞాస పెట్టుకోవడం జరిగారు బ్రహ్మలు వరమూరు రోజులకు వెళ్ళాడు తండ్రి అలా బ్రహ్మే నేను చెప్పేది అందరాలి నువ్వు అన్వేషించి తెలుసుకోవాలి అన్వేషించే రూపాయలు తపస్సు శ్రవణమనమే నిర్ణయించాల్సిన ఇది తపంక్షన్ మనం రాసుకొచ్చి శ్రద్ధగా నిర్ణయించేది అది తపస్సు అదే తపస్సు కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో ఇది బ్రహ్మ జిజ్ఞాస అనేది ఒకటి ఉన్నది నేను మనం నియోజకవర్గా బ్రహ్మ జిజ్ఞాసేరుకుంటే ఆ విధంగా ఏంటో ఏమిటి ఆ విధంగా ఏంటో విశ్వాసము దాన్ని బట్టి ధర్మము అర్థకామాలు ఉంటాయి విశ్వాసం దేశ ధర్మము అంత బలమైనది కాదే కాదు అర్థకామాలు ఎలా నిత్యం అనుకుంటుంది కాబట్టి జీవితం అంతా కూడా అర్థమే అవుతుంది తర్వాత జీవితం అర్థం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆ చెప్పడం వల్ల పెట్టుకోవడం ఒకటి దాన్ని భాగా వ్యక్తం చేయడం కష్టం ఒకప్పుడు భాషకి అందరం స్థాయిలో ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంది ఒకటి రెండు నేను చెప్పినా రెండు దాన్ని తప్ప దాన్ని స్వీకరిస్తాను ఈ రెండు వందలు ఇష్టం ఉంటాయి అయినా ఎంత ఉంటాం నేను మనం లేదు మనిషి జీవితం నుంచి చూడండి మనిషి జీవితానికి చూడండి చదవడం చదువుతాడు ఎవరో ఉద్యోగం చేస్తారు చంద్రో పెడతాం పిల్ల పిల్ల తీసుకుని ఎల్లాగా ఉంటారు పెళ్లి తయారంటాం మళ్ళీ చేస్తారు ఎవరు ఉద్యోగం మళ్ళీ తయారు చేస్తారు చెడ్డ పెడతాం అంత జడ ఉద్యోగులు ఉన్న వారికి పరిధిలో ఉన్న వారికి జడ ఏం చెప్పండి హౌ కాబట్ సంపాదించిన వాళ్ళకి ఆర్డర్ సంపాదించిన వాళ్ళకి తేడా ఇంత అందం తెలుస్తాడు మీరు వాళ్ళతో తెలుస్తాడు వాళ్ళు ఆర్థిక ఉంటాడు వాళ్ళు ఎన్నిక అంతా జెండా కొడుతుంది ఓటు కట్లు తప్ప లేదా ఉండదు ఎందుకంటే అడగాలని ఎందుకంటే అందకిచ్చింది జీవిత శక్తిలో తెలియదు పాత్ర కావాలి అనే వెలుగు వెళ్ళి అనవసరం లేదు కమ్యూనిటీ పాయింట్ మనిషిని చూడండి ఎవరి చూడండి ఉద్యోగం పెద్దలు కానీ చెందినది కానీ ఇల్లు వెళ్ళేది కానీ చెందినది కానీ సంపాదన పెద్ద విధానం చెంది కాదు ఎవరినైనా చూడండి వాళ్ళ జీవితంలో ఎవరినో చూడండి యాత్రికంగా ఉండదు ఒక మిషన్ ఎవరు ధర్మా ప్రమర్ము జీవితం మనం వేసుకుంది ఉన్నాము అనే అనుకుని జీవితాన్ని గుర్తుపెడమే అది ఎప్పుడు అడుగుతుందంటే కన్నా మరణించిన తెలుసు నేను ఏంపడే ఎందుకు వచ్చే అయితే జీవితం అయితే అని వేరం అనేది ప్రచారో అంత ప్రతి మనిషి కూడా అంటే కలెక్టర్ ఉంటే ఉంటాయి ప్రతి మనిషి నేను కేబినెట్ మినిస్టర్ లో చేసి బయట చూశాను మళ్ళీ కాబట్టి వాళ్ళు లేదా బాగుండదు ఉద్యోగించే వాళ్ళు బాగుపడతారు అలాగా ప్రకాంతం మరి అంబేద్కర్ అటువంటి రెస్టారో రెస్టారే కొత్త అందరి వాడు ఎంతో ఉంటుందో ఎంతో తక్కువగా ఉన్నాడు అంటారు అనేది పాయింట్ కాదు కదా అందరిలో ఇది అర్థమవుతుంది కారణమేంటి కారణమేంటి ఆశ్చర్యకరమైన విషయమే కాదు మొబులు కాబట్టి వాళ్ళవే ఇంతం అర్థమవుతుంది కొన్ని స్టూల్ ఇంతం పాటలో నివసించి మీ జీవితం కూడా అలాగే అర్థమవుతుంది అంటే అక్కడ ఎవరు తెలుస్తున్నాడు బ్రహ్మాజ్ఞానం అది చూసి మీరు బ్రహ్మాసం కలుపుతుంటే ఎవరు అమ్మకం వచ్చింది ఎవరు రుచి వచ్చేసి కాదు దాంట్లో తెలుసుకున్న ఒకటే మీరు యాంత్రికంగానే ఎదుర్కోవాలి బ్రహ్మ జిజ్ఞాసాయి బ్రహ్మ జిజ్ఞాసో యాంత్రికంగా ఉండదు మెకానింగ్ పెడకడం విషయంలో పెడకడం ఉండదు ఒక లైవ్లీస్ ఒక జీవంతమైన చెప్పము నేను అనుభవానికి తెలుసుకుంటాను ఆ జిజ్ఞాసము తెలుసుకోవాలి నాకు తెలియదు నేను తెలుసుకోవాలి అది మీరు తల విషయం అని నేను అన్నప్పుడు ఈ యాత్ర ఎవరైనా ప్రభుత్వం పక్కన అర్థంగా ఎక్కడ చూసాను మీ అర్థం నేను ఎక్కడ ఉంటుంది మీరు భగవద్గేడు క్లాస్ పోస్తే మీ శని చేస్తుందా ఎవరు మీ అన్ని దాన్ని నేవేద్రంతుంది మీ ఆస్తి భాషలు నివేదిలే ఎవరికి అవి అర్థం పెట్ట అక్కడ నితాయి అవి అవే అవే అన్న మానేమని చెప్తారా అందరూ స్వామి వెళ్ళిపోతారు తప్ప మీ గుండ్రులు మీ అవసరాలను పుస్తకాలు నిజంగా ఉంటాయి మీ సింహాసనాలు నేను ఏమీ అన్ని నిజాలు అవుతాయి నేను అమ్మకానికి కూడా ఎవరు కొనుక్కోవారు ఆ కళ తెలుసుకోవచ్చు వాటిలో ఏదైనా యుద్ధమైన కారు అని తెలుస్తే ఎందుకు తెలుసుకుంటాను పదవేలు వార్షిక రావడం వల్ల నేను ధర్మాస్థి కాలే నేను నష్టపోయే ఉండదు ఎవరన్నా ఉంటే తప్ప నష్టమైన కండలేదు మీకు మోక్షము అనే నామకంలో సమయ ఆ రుచి మహర్షులు కర్మార్థ కాలంలో ఏమిట లక్ష్యాన్ని పెట్టాలి మోక్షాలను ఏమిట లక్ష్యంగా పెట్టాలి మోక్షాల కనుక నేను తెలుసుకోవాలి కాబట్టి నేను నమ్మకం తెలుసుకో అని చెప్పలేదు ఈ నమ్మకంలో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పంటారా అగ్రహాన్ని క్షేషం చేసి రెండు రెలిజియస్ బిలీఫ్ ఇది భారతీయ సంస్కృతికి విధించను భారతీయ సంస్కృతిలో నేను ఎందుకు లేదు అర్జునుడు నేను సనాతనమే నేను జన్మే అని అనుకున్న మనిషి కాదు శ్రీకృష్ణుడు నేను హిందువును నేను సనాతములను వాడి కంటే నేను అనుకున్న మనిషి కాదు ఒక రెలిజియస్ అభివృద్ధి ఉన్నవాడు కాదు ఎల్జిఎస్ అధిక ఇష్టం పైదేశానికి ముందు ఉండే ఉంటారు అంటే ఆర్థిక కాళిదాసు శంకరాచారని వీళ్ళు ఎల్జిఎస్ అవరించి మనుషులు కాదు అదే కాబట్టి వాళ్ళు ఎన్ని విషయంలో నమ్మకం ఉన్న మనుషులు కాదు ఎందుకు మనం తెలుసుకోవాలని అనుకున్నారే తప్ప నమ్మకం పెట్టుకున్న వాళ్ళు కాదు లేదు ఈ నమ్మకంలో ఉన్నది మీకు ఇష్టమే అగ్రహా ఇష్టం నుంచి బిగులు లేదు అది మన వాళ్ళు అభివృద్ధి దాని ప్రకారం నడిపిస్తున్నారు ఉపనిషత్తులైతే బ్రహ్మం తెలుసుకో ఎందుకు తెలుసుకోవాలి ఈ సంస్థ తెలుసుకుంటే ఏమవుతుంది నీ ప్రభుత్వం వ్యర్థమవుతుంది నీ ప్రభుత్వం చట్టాబాదం అవుతుంది నువ్వు ప్రశ్న లేకుండా రకాంతంగా ఉంటుంది లేదు వల్ల మీకు ఎందుకు ఏమీ ఉండదు అవుతుంది కర్మలు యాంత్రీయంగా తయారు చేస్తే కర్మలు పురుషార్థానికి సంబంధించినవి కాదు కర్మలు మీకు కాదు కాదు ఇవి భాగ్యములు ఉంటాయి కదా మీదే ఉండదు అదే అంత బ్రహ్మపై విచారణ తెలుసుకోవాలి బ్రహ్మను తెలుసుకోవ నాకు తెలియలేదు బ్రహ్మను నేను అంత అర్థమైనా తెలుసు అండి నా స్వరంతు నేను లేదు అని అర్థం నేను తెలుసుకోవాలి బ్రహ్మా అంత అర్థం నా స్వరంతు తెలుసుకోవాలనే శధి నుంచి తేడా లేదు ఈ సంసారం పైన నేను జీవితం స్వామి ఏమన్నారంటే నాకు భగవంతుడు నేనుగా ఐదు కాలంలో ఇచ్చేటట్లయితే నేను ఈ సృష్టిలో ఉన్న ఈ భూకొలంలో ఉన్న ప్రతి కలిసి గుణం కట్టి నాన్న నువ్వు బ్రహ్మముడా తెలుసుకో అని చెప్పాలని నాకు కోరింది కాదు అని ిజ్ఞాస్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి సూత్రముల రూపంగా పెట్టాడు సూత్రమంటే మేము చాలా గంభీరమైన విషయాన్ని రెండు మూడు మాటల్లో చేసే ప్రయత్నమే సూత్రమాకుంగా వివరిస్తే నాలుగు కేజీలు వచ్చేదాన్ని నాయుడు మాట చెప్తా ఎందుకంటే ఆయన చెప్పలే వచ్చిన గుర్తు పెట్టిన బ్రహ్మ జిజ్ఞాస అంటే దేవిక కుటుంబ ముక్క విధానం నుంచి వాడినంతా నేను రాసి పెట్టాను అంటే అంత ఈ వాదన దాని చాలా అంతా ఒక్క మాటలే నేను ఎందుకు స్వామిజీ ఆయన ఎదురు మీరు ఎవరు ఆయన ఎదుర్కొంటున్నా నేను విషయం ఆ రంగా ఆయన సజీవ్ అండి అనుకోండి అంటే నేను ఏమైనా ఇస్తారు ఆయన సంబంధిత గురించి చెప్తాను ఒక్క మాటలే ఒకటి వచ్చే స్థాపించారు దానికి సూచన అట్లా సంబంధిజ్ఞాస ఈ సూత్రాలు ఎన్నో సూత్రాలు ఉన్నాయి నా ఉన్నది ఓకే వీటిని నాలుగు పాదములుగా నిర్బించారు ఆరుగు నాలుగు కాదులు ఉంటాయి పాద ఆరు అంటే జాత పాదే బాధ ఉంటాయి అలాగే బ్రహ్మ సూత్రాలు అంటే నాలుగు పాదాలుగా నిర్బించారు అది పదావ్ నాలుగు అధ్యయనం ఈ రెడాత్వ్ నాలుగు ఇష్టం కర్మవాళ్ళు మూడు వేళానికి నాలుగు ఇష్టం కర్మవాళ్ళు జనమూడు మూడు మూడు మంగళ సూత్రానికి ఎనిూడుగా ఇచ్చారు మూడు మూడు కర్మ చేసి వాళ్ళు ఏదైనా ఏదైనా ఏడు చేసినా మూడు మూడు రోజులు చేస్తాం మూడు మూడు ఇచ్చారు అంటే మూడు మూడు మూడు నడుస్తాం ఇంకా ఏదైతే దృష్టాంతరం చెప్పచ్చు ధర్మం తీసుకుంటే తెలుస్తుంది మూడు మూడు మూడు మూడు వేదాది మూడు కాదు ఇంకొక ఏడు నాలుగు ఎందుకని మీరు ఓకే తొమ్మిదిలో విశ్వాల ఐదు సార్ ప్రజ్ఞానములే బ్రహ్మ సార్ ఆత్మ సత్మం అనే నాలుగులో చతుపా బ్రహ్మ ఉపనిషత్వం చెప్తాను అంటే బ్రహ్మకి నాలుగు బాధలు బ్రహ్మ లేదు పూర్పు బ్రహ్మ పడవ బ్రహ్మ ఎడమ దక్షిణ బ్రహ్మ ఉత్తరం బ్రహ్మ అంటే ఉంటా నాలుగు ఈ నాలుగు మనులు మూడు రోజులు నాలుగు అంటే బ్రహ్మ సూత్రాలు ఏదో నాలుగు అధ్యాయానికి ఏమి మొదలు నాలుగు ఈ మొదట ధ్యానం వరకు సమంజు మూడు కనుక వేరుగే కవర్మా అదే అంటున్నారు బ్యాంక్ గ్రౌండ్ అంతా చెప్తాను కవన్మాయో ఈ ఉపనిషత్తులు ఒక్కోని ఒక్కో రకంగా తీసుకోండి అనే భ్రమ కొంతమందికి ఉంటుంది ఒక్కో ఉపనిషత్తు ఒక్కో రకంగా తీసుకోండి ఒక్కో పనిషత్తు ఒక్కో నేను ఒక అమ్మగారు ఒక తోటి అన్న పెద్ద మీరు ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్క రకంగా చెప్తుంటే నమ్ముతుంది అని అంటున్నారు పెద్ద ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా లంచు పనిచేసే కష్టం అయిపోతుంది కదా అలాగే ఒక్కో ఊరిక రకంగా చెప్తారు సరే మీరు ఏం చెప్పుకోవాలి మనం అలా కాదు అన్ని ఉపనిషత్తులు ఒకే రకంగా చెప్తున్నాయి దాన్ని సమన్వయము అంటారు ఆ విషయాన్ని బాగా సుదృఢంగా ప్రతిపాదించాడు కనుక మొదట అధ్యాయమునకు సమన్వయాధ్యాయము అని పేరు ఈ సమన్వయాధ్యాయంలో శ్రవణమునకు ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు ఉపనిషత్తులు అవన్నీ ఒకే విశలో చెప్తున్నాయి అది నేను జాగ్రత్తగా శ్రవణం చేస్తుంది చేసి తెలుసుకోండి అని శ్రవణాన్ని సమన్వయ్యాయంలో బాధంగా చెప్పారు అనురోధ్యాయము అని ఉంది అంటే వేదాంతంలో ఉపనిషత్తులు గీతలో శక్తులన్నీ కాదు ఇప్పుడు లోకంలో ఒక్కటల్లో ఉంటానండి ఎక్కడ మాటలు ఏడు ఒకటల్లో ఉంటాడు భక్తుడు లేదు ఏడు లేదు ఉండాలి కానీ రెండుగా రకం పాకం చేసి శంకరు చాలా నిందించడం అని అంటాను మనం చెప్పాలి అన్నా నేను అజ్ఞానంలో ఉంటుందా నీకు తెలియదు నీకు తెలియని కారణంగా అదేవిధంగా మంచి అనుకుంటున్నావు అనుమతించుకోవాలి అప్పుడు కేంద్ర యొక్క కేంద్ర యొక్క ప్రభావం భక్తులు లేరు ఏం లేదు అన్నారు అనుకోండి ఇప్పుడు తెలంగాణ చిన్న ఇష్టదాలు లేదు తెలంగాణ ప్రజలు లేరు అప్పుడు ఆయన తాత్పర్యం ఉంటాడు ఎక్కడ ప్రత్యేక ఆయన ప్రభావం ప్రస్తుత మాత్రం కోపంగా ఉంటారు ప్రభావానికి మనం చూసి అది ఆయన ప్రభావం చూపిస్తారు మీ ఇద్దరు ఎంత ప్రభావం ఉంటారు మనందరూ ఎంతమంది ఉంటాం ఎంతమంది జీవితాన్ని కోటం కోసం కోట్ల జీవితం ఉంటాం మిమ్మల్ని చెప్పిందంటే వేరే ఉన్నాం చెప్పండి ప్రభావం లేదు ఆయన గారు ఆయన వచ్చి అంటే అవునా కదా అంటే అర్థం అయితే ఏది వ్యవహారం ద్వారా ఏది మధ్యలో తొలగిస్తా తెలిపి అయితే అందించే మాట కాదు అలా ప్రత్యేక ఆ ఎవరు గడిపోతే పెడితే నేను మాది అనే వాళ్ళని పూర్తిగా సమర్పిస్తే పెడితే సమర్పించిన సమస్య కాబట్టి దైవ మంచిగా అవుతుంది అద్వైతమే ఉంది కానీ లోకంలో ఆలోచన లేని వాళ్ళకి ఆలోచిస్తుంది అద్వైతమే శబ్దము అద్వైతం నిలుస్తుంది అంటే కాంట్రడిక్షన్ అనే లోకంలో ఉన్నవాళ్ళు అనుకుంటారు అలాగే అది ఎదుము అని లోకంలో ఉన్నవాళ్ళు అనుకునే ప్రమాదాలు ఉన్నది నేను మీకు నేను ఒకసారి అన్నా బాగా చందవలుస్తుంది ఎంత కలుస్తుంటే ఫస్ట్ ఫాల్ని చదువుతున్నాను అంటే తొమ్మిదిలో ఉంటాయి నేను ఒకరితో వెళ్ళాను ఏ విధంగా అంటే అభిప్రాయం చందగా ఉన్నది ఆ మాట ఆయన ఎవరు ఉన్నారు అది మాట్లాడినా చూశారు అంతా అద్భుతంగా ఉన్నాడు అంటే వాడు ఎంత అంటే అద్భుతమైన సంచారు అదే ఆత్మికారండి అంటే నేను మా పెద్ద పెద్ద విన్నాను అమ్మ దాన్ని ప్రయోగించాలి అని నేను సరే మంచిది తప్పు లేదు కాదు కానీ ప్రయోజనం నువ్వు చెప్పింది ముందుకు చెప్పాలండి అందులో తప్పంలో నిరేకంలో అర్థమైంది అని చెప్పారు చెప్పాల్సి వచ్చిందో లేదా చెప్పారు చెప్పిన తర్వాత నాటి నుండు నాటి వరకు ఆ సంవత్సరాలు జరిచే అద్వైతంలో సంవత్సరం అనుకున్నాం కానీ కాలంలో కూడా వినోదము భాషించలేదు అద్భుతంగా నివసేము భాషించలేదు అద్వైతమైన నిరోధం భాషించే వాడే రాయడానికి అద్భుతంగా నివసించలేదు అయితే అద్వైతమే అనేది చక్కటి ఆనందానికి కలిగించే భావనలో చెప్పబడి అతను ఏదైనా వీరేమైన జరుగుతుంది ఎవరిని మనం ఆ శాస్త్రాన్ని చదివి చదువు వివే హిల్ని ఏడు చేస్తారు అదే రెండు గారు చేయాలనేది కాబట్టి లేదు అనేది రెండవ అధ్యాయుల కథ సబ్జ్ మన అది ఆ రెండవ అధ్యాయానికి ప్రారం కట్టచ్చు అనువేహాధ్యాయు పెట్టచ్చు ఈ అనురోధ్యాయులం బాధరాయ మహర్షి మనలో ప్రాముఖ్యమే ఇచ్చిన సమన్వయాధ్యాయంలో ఏ ప్రముఖమైనది ఈ అదనవసాధ్యానంత అవచ్చు సమన్వయా భావన నాకు ఒక మహాత్వేశారు బ్రహ్మ సూత్రాల వ్యాసర్ అదే మాట కళ కాదు వ్యాసర్ అదే మాట కల రాదు మాగరాయనే మాట సరే ఈ మాట నేను వెళ్ళి రాజమండ్రి అధికారంలో చేశాను ఎప్పటి నుంచి చెప్తున్నా